గమనించాలి క్లైబ్యం ఇది కూడా కకార లక్షణమే క్లైబ్యం మా స్మగమార్థ ఈ క్లైబ్యం విడవయ్య ఎందుకయ్యా నీకు ఇది కాపురుషు లక్షణం జాగ్రత్తగా వీటన్నింటినీ విడుదల పొందాలి ఇదేమిటి జీవబుద్ధ్య త్వదంశక నేను ఈశ్వరుడులో అంశీభూతమై ఉన్నాను అన్న దర్శనాన్ని అన్న నిర్ణయాన్ని అన్న స్థితిని నువ్వు ఎప్పుడైతే నిలబెట్టుకుంటావో అప్పుడున్నదే వదిలేస్తుంది నేను ఈశ్వరుడులో భాగము అనే నిర్ణయాన్ని దర్శనాన్ని అనుభవాన్ని అనుభూతిని పొందకపోతే నిన్నెప్పటికీ రాగము క్లేశము కర్మ విడవవు సరే ఆత్మబుద్ధి ఆత్మే వివాహం బుద్ధికి మూడు స్థాయిలు చెప్పాడు ఎవరు హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క ఉపదేశాన్ని సాంగంగా తర్వాత వెంటనే వారు చెప్పినటువంటిది ఈ మూడు మాటలు అన్నమాట దేహబుద్ధి త్వదాసోహం జీవబుద్ధ్యా త్వదంశక ఆత్మ ఆత్మస్థితి రాముడికి హనుమంతుడికి తేడా గురువుకి శిష్యుడికి తేడా ఈశ్వరుడికి జీవుడికి తేడా లేదు త్వమేవాహం నీకు నాకు వేదం లేదయ్యా ఇలా సాధకుడు పరిణామం చందాలి ఇది రాముల వారి ఉపదేశం అదే గీతలో కూడా బోధించబడింది కర్మయోగం తవ భక్తియోగం త్వదంశక జ్ఞానయోగం త్వమేవా మూడు షట్కాలుగా విభజించాలన్నమాట కర్మ షట్కం మొదటి ఆరాధ్యాయాలు కర్మ షట్కం అదేం చెప్తుంది నిష్కామకర్మ తవదాసోహం దాసోహం సర్వశరణాగతుడవై నీ కర్తృత్వ బుద్ధి బుద్ధికి రెండు స్థాయిలు ఉన్నాయని దివ్యజ్ఞాన సమాజం చెబుతుంది ఏమిటయ్యా కర్తవ్యతా బుద్ధి కర్తృత్వ బుద్ధి ఈ రెండు అందులోనే ఉన్నాయి కర్తవ్యతా బుద్ధికి ఎదగడమే సాధకుడు కర్తవ్యతా బుద్ధికి ఎదగనివాడు సాధకుడు కాదు వాడు సామాన్యుడు అంటే ఈ బుద్ధి స్థాయినే మనం మనం మన మనం నిర్ణయించేది ఏమిటి అంటే ఈ బుద్ధే నువ్వు సామాన్యుడివా అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడికి కర్తవ్యతా బుద్ధి ఉంటుంది కాని కర్తృత్వ బుద్ధి ఉండదు సాధన చతుష్టయ సంపత్తి లేని వాడికి కర్తృత్వ బుద్ధి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పటికైనా సరే మనం రోజువారి జీవితంలో కర్తృత్వ బుద్ధి నుంచి కర్తవ్యతా బుద్ధికి ఎదగాలి ఎదిగితేనే నీకు వివేకం కుదురుతుంది ఏమిటయ్యా కర్తవ్యం నిన్ను నడిపించేది కర్తవ్యం ఏమండి మహాబలశాలు అనేక మంది ఉండగా ఈ శ్రీకృష్ణుడు ఆ అర్జునుడికే ఎందుకు రథసారథ్యం చేయాలి వేరే ఎవరికైనా చేచ్చుగా ఆయన కర్తవ్యం అది తన కర్తవ్యం మీద తానెరిగిన వాడెవడో కర్తవ్యతా బుద్ధిలో ఉన్నవాడెవడో మిగిలినటువంటి సృష్టి శక్తులు చాలా ఉన్నాయి ఈ సృష్టిలో శక్తులు చాలా ఉన్నాయి ఆ శక్తుల యొక్క ప్రభావానికి లోనవ్వకుండా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి కర్తవ్యతా బుద్ధి కలిగినటువంటి వాడి మీద ఏ శక్తి ప్రభావితం కాదు ఏ ఆకర్షణ ప్రభావితం కాదు ఏ సమస్య ప్రభావితం కాదు వాడి కర్తవ్యం ఏమిటో వాడికి స్పష్టంగా తెలుసు వాడికి మాటి మాటికి ఎవరు గుర్తు చేయగల వాడు దేని నిమిత్తమై శరీరం ధరించాడు వాడికి స్పష్టంగా తెలుసు నిమిషానికోసారి నువ్వు ఉద్యోగం చేసేవా నువ్వు వంట చేసేవా నువ్వు నువ్వు పిల్లలను చూసావా ఇలా నిమిషానికోసారి వాడికి ఎవరు గుర్తు చేయక్కర్లే వాడి పని వాడు చేస్తాడు నో నీడ్ ఎట్ ఆల్ చూడండి కృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని గమనిస్తే ఆయనకే ఎవరు గుర్తు చేయలేదు ఏ అంశము గుర్తు చేయలేదు ఆయనకన్నీ ఆయన ఆయన తెలుసు అన్ని ఈ నోస్ ఎవరిథింగ్ వారెరుగని మరుగుండదు అయి ఏ సమయానికి ఏం చేయాలి ఇట్స్ డిసైడెడ్ నో నీడ్ టుస్చ్యులేట్ నో నీడ్ టు ఇంప్రోవైజ్ ఇదంతా జీవబుద్ధి ఇక్కడ ఇక్కడ కర్తృత్వ భావంలోకి వచ్చినప్పుడు ఓ మెట్టు కిందకి దిగాం దిగితే ఏం చేయాలి వీడికి నిమిషం నిమిషానికి గుర్తు చేయాలి చూడండి చిన్నపిల్లలో కూడా కనబడుతుంది మనకి కొంతమంది పిల్లలు పోదున్నే సుప్రభాతంతో మొదలు పెట్టాలి ఊరే లేవరానైనా స్కూల్కి టైం అవుతుంది లేవరానైనా వెళ్ళాలి రానా అయినా నువ్వు కాలేజీకి వెళ్ళాలి రానైనా లేవాలరానైనా అది చేయాలిరా బాబు ఇది బాబు చెవిలో ఇల్లు కట్టుకుని బాబు ఆ తల్లి చెబుతూనే ఉండాలి ఆ ఇదిగో లేస్తా అదిగో లేస్తా అని వాయిదాల కార్యక్రమంతో వాడు లేస్తూ ఉంటాడు ఎప్పటికి లేస్తాడో వాడికైతే వీడెవడు కర్తృత్వ బుద్ధి వీడి సహజ సంస్కారం తెలిసిపోతుంది వాడు పుడుతూనే వాడిలో ఆ జన్మ సంస్కారం ఉంటుంది కదా సో ఎవడైతే తన కర్తవ్యత కర్తవ్యతా బుద్ధి కర్తవ్యతా బుద్ధిలో ఉన్నవాడేంటి వాడికి చెప్పక్కర్ల వీడు లేపకముందే సుప్రభాతం పాడక్కర్లా వాడికి వాడు లేచే ఉంటాడు వాడి పని వాడు చేసుకుంటాడు వాడు వాడు రెడీ అయిపోతాడు ఈ సెల్ఫ్ సస్టైన్ అన్నా నేను ఎబిలిటీ సెల్ఫ్ సస్టైన్ వాడికి మళ్ళీ సస్టెనెన్స్ కి మరొకరి సహాయం అవసరం లే